యాభయో సంకీర్తనం అప్పడు దైవాలరాయడాదిమూలమీతడు ఇప్పుడిట్టి మహిమల నెక్కుడాయనీతడు చేకుని తొలి తొలితే చేసిన పన్నీరు కాపు చోక కాలువలై సురిది జార సైకపు నీలాద్రి నుండి జలజల పారేటి రేఖల శెల ఏరుల రీతి నున్నదివో తెప్పలుగా గుప్పినట్టి తెల్లని కప్పుర కాపు చిప్పిలుచువెన్నెలై చిందగాను పుప్పొడిదోగిన కల్పభూజము నిలుచున్న చుక్కుననున్నాడిదివో సంపులు మీరుసును పొందుగనంతటి మీద పూసిన పునుగు కాపు కందువ మాణిక్యముల కనియనట్టు అంది శ్రీవెంకటేశ్వరు కదే అలమేలు మంగ చెంది అరుతకట్టగా శ్రీవిపుడై నిలిచే